జై గురుదత్త యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం పదకొండవ భాగం సరస్వతిదేవి నాశరూపమైనటువంటి మరణం చైతన్యానికి ఉండటానికి వీల్లేదు చైతన్యానికి నాశనం ఉంది అనుకుంటే మరో చిక్కు కూడా వచ్చి పడుతుంది కుండకు మట్టి ఎలాంటిదో ఈ జగత్తు మతానికి చైతన్యం అలాంటిది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 లోకంలో జే జీవుడు మరణించడం లేదు అలాగే ఏ జీవుడు జన్మించడం లేదు కేవలం పై తొడుగులు మాత్రమే మారుతున్నాయి అని ఒప్పుకున్నట్లే మేం చదువుతుంది అదేగా కనుక జన్మనేది మరణమనేది కూడా భ్రాంతి రూపాలే అని ఎన్ని రకాలు చూసినా నిశ్చయం అయిపోయింది ఈ భ్రాంతికి కారణం ఏమిటి అంటే ఆ జీవుడు యొక్క వాసనలే ఆ వాసనలు ఈ ప్రపంచము కూడా భ్రాంతి రూపాలే ఈ తత్వం తెలిస్తే అదే ముక్తి అన్నది సరస్వతీదేవి పద్మాల ఇలా ఆలోచించి కొంచెం ప్రశ్నిస్తోంది అమ్మా సరస్వతీదేవి లోక వ్యవహారంలో కనిపించేటువంటి జనన మరణాల గురించి ఇంకా ఏమిటో నాకు కొంచెం సందేహంగా ఉంది నీ దగ్గర కొంత వివరణ కావాలి నువ్వు చెప్పిన తాత్విక దృష్టి అంతా మాత్రం అది సవ్యంగానే ఉంది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 ఈ వివరాలు నాకు చెప్పవలసింది తల్లి అని ప్రార్థిస్తే సరస్వతిదేవి సమాధానం చెబుతోంది పద్మలీలా చవితా విను మరణ సమయం వచ్చేసరికి వాక్కు మొదలైన ఇంద్రియాలన్నీ కూడా వచ్చేసి మనస్సులో లీలమైపోతాయి మనస్సేమో ప్రాణంలో లీలమైపోతుంది ప్రాణమేమో జీవచైతన్యంలో లీలమవుతుంది జీవ చైతన్యమేమో పరమాత్మలో లీనమైపోతుంది ఇది వరుస ఈ వరుసంతా కూడా అనేక ఉపషత్తుల్లో నిర్ధారణ చేసి ఉన్నారు కానీ ఆ సమయంలో జీవ చైతన్యానికి అంతఃకరణం అనేటువంటి ఉపాధి ఒకటి ఉంటుంది నిజానికి ఆ ఉపాధికే జీవుడు అని పేరు మనోరూపమైనటువంటి ఉపాధి ఉంటుంది గనక ఆ జీవుడు పూర్వవాసన బలంచేత తన ఉన్న చోడనే పెద్ద ప్రయాణం చేసినట్టుగా అధ్యాస చేసుకుంటాడు అధ్యాసం చేసుకోవడం అంటే ఏమిటి కల్పన చేసుకుంటాడనమాట ఇలాంటి దశలో ఉన్న జీవుణ్ణి లోకులు ప్రేత అని పిలుస్తారు ప్రేత ఈ శబ్దాన్ని ఎక్కడ అపరకర్మలో వింటుంటాం మనం వాల్మీకి అంటున్నాడు తత్సౌ ప్రేత శబ్దేనా ప్రోచ్యతే వ్యవహారి చేతనం వాసనమిశ్రం ఆమోదానిలవత్స్థితం తతహ అంటే మరణానంతరం అసౌ ఈ జీవుడు ప్రేతశబ్దైన వ్యవహరి ప్రోచ్యతే లోక వ్యవహారంలో ఉండేవాళ్ళు ప్రేత ప్రేత అని పిలుస్తూ ఉంటారు ఇంతకు ఈ ప్రేత అంటే ఏమిటయ్యా అది చేతనమే వేరే ఏం అయితే ఎటువంటి చేతనం వాసనామిశ్రం చేతనం దాంట్లో వాసనలు కలిసి ఉన్నాయి దానికి మంచి ఉపమానం చెబుతున్నాడు ఆమోదానిలవత్ స్థితం సువాసనతో కలిసిన గాలిలాగా ఉంటుంది ఆ చేతను అప్పుడు గాలిలో వాసనలు కలిసి ఉన్నాయి మనకి మొక్కులకు తెలిసింది ఇప్పుడు గాలిని వేరుగాను మరి సువాసనని వేరుగాను మనం గుర్తించగలమా గుర్తించలేము గుర్తుపట్టకపోయినా అవి వేరువేరు వస్తువులే కానీ అవి ఎప్పుడు కలిసే ఉంటాయి కలిసి ఉన్నట్టుగానే మనం గుర్తిస్తాం అలాగే చైతన్యాన్ని సంస్కారాన్ని కూడా మనం విడివిడిగా గుర్తుపట్టలేం జీవుడు ప్రతిరోజు కలలో తనకు తనే మరో శరీరాన్ని కల్పించుకొని దాంతో రకరకాల వ్యవహారాలు చేసేసినట్లుగా మనకు నిత్యమంతా వ్యవహారంలో మనకు అనుభవంలో ఉంది కదండీ స్వప్నమైన అనుభవంలో ఉందిగా అలాగే మరణానంతరం కూడా పరలోకమనేటువంటి ఒకనొక లోకాన్ని అక్కడికి తనకు వెళ్ళడం అనే గమనాన్ని అక్కడ తనకొక శరీరాన్ని తనకు కొన్ని భోగాలను వీటన్నిటిని కూడా ఆ జీవి కల్పించుకుని అనుభవిస్తూ ఉంటాడు మరణించినటువంటి జీవులు చేరేటువంటి పరలోకాల యొక్క సత్యత్వం ఎలాంటిది అని అడిగావే ఆ సత్యం ఇంత మాత్రమే అంతకంటే ఎక్కువ సత్యత్వం దానికేమీ లేదు ఇక మరణించిన జీవులు రెండు రకాలు ఏమిటంటే ఒకటి పాపాత్ములు రెండు ధర్మాత్ములు అని చెప్పేసి వీళ్లలో ప్రతి ఒక్కడిని కూడా మళ్ళీ మనం మూడు రకాలుగా వింగటించవచ్చు సామాన్యుడు మధ్యముడు ఉత్తముడు అని మూడేసి రకాలన్నమాట అంటే మొత్తం కలిపి వీళ్ళు ఆరు రకాల తేలారు ఏమిటి రకాలంటే ఒకడు సామాన్య రెండు మధ్యమ మూడు అధమ ఇది పాపుల్లో మూడు రకాలు అట్లాగే పుణ్యాత్ముల్లో సామాన్య పుణ్యాత్ముడు ఒకటి మధ్యమ పుణ్యాత్ముడు రెండు ఉత్తమ పుణ్యాత్ములు రెండు కనుక వాళ్ళు మూడు వీళ్ళు మూడు తెలిస్తే మతం కలిపితే ఆరుగురయ్యారు ఈ విభాగం చేశాం మనం అయితే ఈ విభాగం మనం చేసిన తప్పితే ఇవి శాశ్వత పదవులు కావు ఉదాహరణకి అధమ పాపి జీవి కొన్ని తీవ్ర శిక్షలను అనుభవించేసి మధ్యమ పాపిగా మారిపోవచ్చు తరువాత క్రమంగా నానా జన్మలు ఎత్తి ఆ పరంపరలో ఎక్కడో అదృష్టం కలిసి వచ్చి మోక్షమే పొందినా పొందవచ్చు కర్మగతి ఎట్లా ఉంటుందో మనం చెప్పడం కష్టం సామాన్యంగా చూసినట్లయితే అధమ పాపులు రాళ్లుగా గానీ చెట్టుగా గాని పుడతారు రాళ్లు కూడా మన దృష్టిలో జీవులే వాళ్ళకి చలనం లేకపోయినప్పటికీ లోకమంతా వాటిని జడాలుగా భావిస్తున్నప్పటికీ అధమ జీవులు రాళ్లుగా పుడతారు లేదా చెట్లుగా పుడతారు మధ్యమ పాపులున్నారే చెట్లుగానే పుడతారు గాని క్రమంగా జంతు జన్మలకి వెళ్ళిపోతారు ఇక సామాన్య పాపలున్నారే వాళ్లు సామాన్యంగా మానవ జన్మలు ఎత్తుతారు ఇకపోతే ఉత్తమ పుణ్యాత్ములు దేవలోకాల్లో జన్మిస్తారు మధ్యమ పుణ్యాత్ములేమో కిన్నెర కింపురటాది లోకాల్లో జన్మిస్తారు సామాన్య పుణ్యాత్ములు ఉంటారు కదా వాళ్ళేమో మానవ లోకంలోనే ఉత్తమ మానవులుగా జన్మిస్తారు ఇతర లోకాలకు చేరిన తర్వాత ఆ జీవులు అక్కడ కర్మఫలం అనుభవించడం పూర్తి అయిపోతుంది కొంతకాలానికి అలా పూర్తి అయిపోయిన తర్వాత గాలి ద్వారా మళ్లీ వర్షంలోకి వస్తారు వర్షం ద్వారా ఏదో ఒక చెట్టులోకి చేరతారు ఆ చెట్టు ద్వారా ఒక గింజలోకి చేరుతారు ఎవరు జీవులు ఆ గింజ ద్వారా దాన్ని తినేటువంటి పురుష జీవుల్లోకి చేరతారు ఆ పురుష జీవుడి ద్వారా ఒకనొక స్త్రీ జీవిలోకి చేరుతారు అప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి ఎటువంటి జాతి ఎటువంటి శరీరం ఉందో అటువంటి శరీరాన్ని జీవుడు పొందుతాడు ఇది మరణం అంటే కనుక ఓ పద్మలీల మరణించిన జీవుల యొక్క శారీరక పరిణామం వారి యొక్క మానసిక పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతాను విను సరస్వతి దేవి ఆమె ఏం చెబుతోందంటే పద్మలీల మొట్టమొదట నేను మరణించాను గుర్తిస్తాడు జీవుడు ఆ తర్వాత నా బంధువులు చేసినటువంటి ప్రేత కర్మల వల్ల నాకు కొత్త శరీరం తయారైంది ఏర్పడింది అని అనుకుంటాడు ఆ తర్వాత యమభడులు నన్ను తీసుకుపోతున్నారు అనుకుంటాడు ఆ తర్వాత నేను యమ పట్టణం చేరాను అనుకుంటాడు ఆ మరణించిన జీవుడు గనక పుణ్యాత్ముడైనట్లయితే అక్కడకు దేవ విమానాలు వచ్చి తనను దేవలోకాలకి తీసుకుపోయాయి అనుకుంటాడు అదే గనక మరణించిన జీవుడు పాపాత్ముడైనట్లయితే దీనికి భిన్నంగా తనని క్రూరంగా ఉండేటువంటి యమభటులు నరకలోకానికి లాక్కుపోతున్నట్లుగాను దారంతా కూడా చాలా సంకటంగా ఉన్నట్లుగాను వాడు అనుభవిస్తూ భావన చేస్తూ ఉంటాడు ఇటువాడు కాకుండా ఉండే మధ్యమ జీవుడు యమధర్మరాజు తనను గురించి పుణ్య పాపాలు విచారణ చేస్తున్నాడని అక్కడేదో చర్చ జరుగుతోందని చివరికి నిర్ణయం చేస్తున్నాడని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు అనుభవిస్తూ ఉంటాడు ఇదంతా కూడా ఎవడికి వాడు వాడి సంస్కారాలను బట్టి తన మీద తనే ఆరోపణ చేసుకోవడం తప్పితే దీంట్లో నిజమైన సత్యం లేదు అందువల్ల ఎవడికలా వాడికే ఎవడికలా వాడిదే అన్నట్లుగా ఈ కల్పనలు కూడా ఎవడివి వాడివే ఇక మరో జన్మకు చేరబోయే ముందు ఏ వరి మొక్కలోనో ఇంకేదన్నా మొక్కలోనో ప్రవేశించినప్పుడు మొదట ఆ జీవం అనుకుంటాడు ఈ గింజను నేనే అనుకుంటాడు ఆ తరువాత క్రమంగా ఈ మొలకను నేనే అనుకుంటాడు ఈ కాడను నేనే అంటాడు ఈ కంకిని నేనే అంటాడు చివరికి ఈ ధాన్యం నేనే అనుకుంటాడు అంత అయిపోయిన తర్వాత ఈ మొత్తం మొక్కను నేనే అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు ఒకనొక మనిషి యొక్క గర్భంలోకి ప్రవేశిస్తాడు మనిషి గర్భంలో ప్రవేశించినప్పుడు మాత్రం ఒక విశేషం ఉంది ఆ సమయంలో జీవుడికి వెనకాల జన్మలన్నీ కూడా వరుసగా గుర్తొస్తాయి పాత జన్మలన్నీ వరుసగా గుర్తొస్తాయి మానవ గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చిన విశేషం ఇది గింజగా ఉండడం మొక్కగా ఉండడం ఈ మొదలైనవన్నీ ఉన్నాయి కదండీ వీటిలో జీవికి స్వర్గ నరకాల్లో లాగా భోగస్థానాలు కావు ఇవి ఎందుకంటే వాడికి ఈ దశలో శరీరం కాని ఇంద్రియాలు గానీ ఏమీ ఉండవు శరీరం కాని ఇంద్రియాలు గాని ఉండవు గనక భోగాలుండవు కనుక ఈ మొక్క గింజ మొదలైనటువంటి వాడికి భోగస్థానాలు కావు మొత్తం జన్మించాక మళ్ళీ ఈ కష్టాలు ఈ సుఖాలు ముసలితనము మరణము మళ్ళీ పరలోక ప్రయాణము మళ్లీ కొంతకాలం తర్వాత మళ్లీ వచ్చి భూలోకంలో పట్టము ఈ చక్రభ్రమణం ఇలా జరుగుతూనే ఉంటుంది ఈ చక్రం ఆగదు ఎప్పటిదాకా ఆగదు మోక్షం వచ్చేదాకా ఈ జనన మరణ చక్రం ఆగదు అని చెప్పింది సరస్వతిదేవి దాని మీద మధ్యలో అడ్డుదగిలి పద్మలీల ఒక ప్రశ్న వేస్తోంది అమ్మా సరస్వతి దేవి మామూలు జీవుల విషయంలో ఇదంతా నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ మొట్టమొదటి జీవి ఒక ఉన్నాడు ఎవరైనా హిరణ్య గర్భుడు ఆ మొట్టమొదటి జీవి అయినటువంటి హిరణ్య కూడా జీవుడే కదా మరి ఆయనకు కూడా ఈ రకమైనటువంటి జనన మరణ చక్రం ఉండాల్సిందే కదా నువ్వు చెప్పేదాని ప్రకారం జీవులందరికీ చక్రం ఉంటే మొదటి జీవికి మాత్రం తప్పుతుందా కనుక ఆయనకి ఉంటుందని చెప్తావా అంది అంటే సరస్వీదేవి వివరిస్తోంది పద్మలీలా ఆ హిరణ్య గర్భుడికి భ్రాంతి లేదు కదటమ్మా మామూలు జీవుడేమో తన మీద ప్రపంచాన్ని ఆరోపించుకుంటున్నాడు అట్లా ఆరోపించుకున్నప్పుడు తన స్వరూపాన్ని తను మరిచిపోతున్నాడు తన స్వరూపాన్ని తను మరిచిపోతున్నాడు గనక వాడికి మళ్లీ కొత్త శరీరాన్ని స్వీకరించేటువంటి భ్రాంతి ఏర్పడుతోంది హిరణ్య గర్భుడు ఆరోపించుకుంటున్నాడు ఆరోపించుకుంటున్నమాట నిజమే కానీ హిరణ్య తన యొక్క స్వస్వరూపాన్ని మరిచిపోయి కొత్తగా ఆరోపణ చేసుకోవడం లేదు తన స్వరూపాన్ని మరిచిపోకపోయినట్లయితే వాడు ఏదన్నా కావాలని సొంతంగా ఆరోపణ చేసుకున్నా సరే అది భ్రమ కాదు హిరణ్య ఆరోపితమైనటువంటి ప్రపంచమంతా కనిపిస్తూనే ఉంటుంది కానీ అది సత్యమనే భ్రాంతి ఆయనకి ఉండదు ఆయన సత్యమని దీన్ని అనుకోడు అందువల్ల మామూలు జీవులకు ఉన్నట్టుగా ఆయనకు ఈ రకమైనటువంటి జనన మనన చక్రం ఉండేందుకు వీలు ఏనే లేదు ఇకపోతే ఆయన కూడా జీవుడే కదా అన్నావు జీవుడంటే ఏమిటి ఇందాక ప్రశ్న వేసావు చెప్పు జీవుడంటే ఏమిటి ఉపాధితో కూడి ఉంటే వాడు జీవుడు దీన్నే ఏమంటాం శాస్త్రీయంగా ఉపాధిలో ప్రతిబింబించడం అంటాం కాగా ఉపాధిలో రెండు భాగాలు ఉన్నాయన్నమాట ఏమిటి చైతన్య భాగం ఒకటి ఆరోపితమైన అచేతనాంశ ఒకటి జడాంశ ఒకటి దీంట్లో ఉండేటువంటి చైతన్యాంశం అది బుద్ధి ద్వారా స్థూల చేరుకుంటుంది ఆ బుద్ధి చైతన్యంతో సహా ఇంద్రియగోళాలకు చేరుతుంది ఇంద్రియగోళాల ద్వారా ఆయా విషయాల దగ్గరకు వెళుతుంది దానివల్ల విషయ జ్ఞానం కలుగుతుంది ఇది క్రమం కనుక విషయాలు ఇంద్రియాలు బుద్ధి ఉపాధి ఇవన్నీ కూడా వరుసగా జడాలే వీటన్నిట్లో ఏముంది వ్యాపించి అనుస్యూతంగా చైతన్యం ఉంది ఈ చైతన్య స్వరూపమే తన యొక్క నిజస్వరూపం అనేటువంటి విషయం మరిచిపోయినవాడు సామాన్యజీవుడు అది ఏమాత్రము మరిచిపోకుండా నిత్యము స్వస్వరూపజ్ఞానంతో ఉన్నవాడు హిరణ్య గర్భుడు ఈ భేదాన్ని మనం మరిచిపోరాదు ఈ భేదం ఉండటం వల్లనే ఆయనకు జనన మరణ చక్రం ఏమాత్రం సంక్రమించదు అని వివరించింది సరస్వతీదేవి అప్పుడు పద్మలీలంటోంది అమ్మా బాగుంది అంటే విను ఇంకా చెబుతున్నాంది పద్మలీలా మన చర్చ చాలా మెలుకలు తిరిగేసింది మొదటేమో నువ్వు విదూరథలీల గురించి పద్మరాజు గురించి ప్రశ్నలు వేశావు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్లారు ఇక్కడి నుంచి మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు విదూరథలోకంలో ఉండి మాట్లాడుకుంటున్నావు ఇక్కడి నుంచి వెళ్లినటువంటి విదూరథలీలను చూసి ఆ పద్మరాజు మందిరంలో ఉండేటువంటి సామాన్య మానవులంతా కూడా ఎలా భావన చేస్తారో వాళ్లు వీళ్ళు వ్యవహారం చేస్తారో అని అడిగావు దాని సమాధానం చెప్పా ఏమి సమాధానం చెప్పాను అందరూ అచ్చాసలోనే ఉన్నారమ్మా అక్కడ అందరూ కూడా ఒకే రకమైనటువంటి సంస్కార పరంపరతో ఉన్నారు వాళ్ళంతా వ్యావహారిక స్థితిగానే ఉన్నారు కనుక వాళ్ల వ్యవహారం అంతా కూడా సహజంగానే ఉంటుంది అని చెప్పారు అంటే ఏమిటి వాళ్ళంతా అక్కడ ఉండే జనమంతా కూడా ఈని చూసి సహజంగానే ఈవి మా రాణి అనుకుంటారు సహజంగానే ఈయన మా రాజుగారు అనుకుంటారు ఆ రాజు రాణి వాళ్ళని చూసి వీళ్ళంతా మా పరివారం అని సహజంగానే అనుకుంటూ ఉంటారు ఎందుకని ఒకే కళలో ఉన్నటువంటి జీవులు ఆ కళని సమానంగా చూస్తున్నట్టుగా వాళ్ళంతా కూడా ఒకే సంస్కారంతో ఉన్నారు గనక ఒకే రకమైనటువంటి భావనతో వాళ్ళు ఉంటారు వాళ్ల వ్యవహారం సహజంగానే ఉంటుంది అని నేను వివరణ చేశాను ఆ తర్వాత నువ్వేమో విదూరథలీల యొక్క స్థూల శరీరం ఉంది కదా ఆ స్థూల శరీరంతో భర్త దగ్గరకు ఎందుకు వెళ్లలేదు విదూరథలీలకు నువ్వు వరం ఇచ్చావు కదా నీ వరం ఏమైపోయింది అను అడిగావు విదూరతలీలో నన్నేమడిగింది నేను సశరీరంగా భర్త దగ్గరకు వెళ్లాలమ్మా ఆయన ఏ లోకంలో ఉంటే ఆయన ఆలోకంలోకే ఈ నా భర్త ఎక్కడికి పోతే అక్కడికే నేను ఇదే స్థూల శరీరంతో అక్కడికి చేరాలి అని వరం కోరింది నేను సరే అన్నా అయితే ఆవిడ వెళ్ళటం వెళ్ళింది వాసనామయమైన శరీరంతోనే వెళ్ళింది వాసనామయమైన శరీరంతో వెళ్లిన మనిషి కాస్త లోకాంతరం చేరాక ఏమనుకుంది నేను వాసనామయ శరీరంతో ఉన్నాను అనుకుందా అలా అనుకోలా నేను సశరీరంగా స్థూల శరీరంతోనే ఉన్నాను ఆలోకం నుంచి ఈ లోకం తాకా అదే శరీరంతో ప్రయాణం చేసి వచ్చాను అనేటువంటి భావనలో అనేటువంటి అనుభూతిలో ఉంది ఇలా జరిగితే మరి నీ యొక్క వరం మరి వ్యర్థమైనట్ట సార్థకమైనట్ట నీ ఆ ప్రశ్నే నువ్వు అడిగావు అప్పుడు నేనేం చెప్పానంటే ఆతివాహిక శరీరం అనేది ఒకటి ఉంటుంది అది వస్తే స్థూలదేహం ఇక ఉండే అవకాశం లేదు అని చెప్పాను మరైతే ఇవి నీ వరం వ్యర్థమా అన్నవును వ్యర్థమా అంటే దేహం ఉండటం అంటే ఏమిటమ్మా దేహం ఉందేనే భావన ఉండటమే దేహం ఉండటం ఆవిడకి స్థూలదేహం ఉందేనే భావన ఉంది ఆ భావన దేన్ని బట్టి వచ్చింది నా యొక్క వరం బట్టి వచ్చింది అని నా వరం సార్థకమే మరి అట్లయితే నిజంగానే స్థూలదేహంతో రావచ్చు కదా అంటే అది సాధ్యం కాదు అని చెప్పా ఇక్కడి నుంచి కూడా మన చర్చ మలుపులు తిరిగిపోయింది ఏం మలుపులు తిరిగింది అంటే స్థూలదేహం అంటే ఏమిటి ఆతివాహిక దేహం అంటే ఏమిటి మరి ఈ ప్రపంచం మనస్సు లోపల ఉందా లేకపోతే ఈ ప్రపంచం మనస్సు కంటే బయటే ఉందా అని ఈ విధంగా చర్చలోకి కొత్త కొత్త అంశాలు వచ్చినాయి ఆ చర్చలో ఏం జరిగింది కల్పితమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నియమబద్ధత ఆ నియమబద్ధత నిజమైందేనా సత్యమైన నియమబద్ధత ఏనా అనే ప్రశ్న వచ్చింది హిరణ్యగర్భ సంకల్పం వల్ల ఆ నియమబద్ధత అంటే ఆ నియతి ఏర్పడింది అని నేను ఆ నియతి జడపదార్థాలకేనా లేక మరి జీవులకు కూడా ఉంటుందా అనే ప్రశ్న కూడా వచ్చింది ఇలా మన ప్రశ్నలు మన చర్చ ఎక్కడికక్కడ మెలికెలు తిరుగుతూ వెళ్ళింది ఇప్పుడు నువ్వేం చేయాలంటే మన చర్చ ఎక్కడికి ప్రారంభమైంది ఎలా వెళ్ళింది ఏ రకమైన మెలికెలు తిరిగింది అని నువ్వు మళ్లీ ఒక్కసారి పర్యాలోచన చేసుకుంటే గానీ నీకు విషయం అవగతం కాదు అంటోంది సరస్వతీదేవి సరస్వతీదేవి ఏం చెబుతుందంటే పద్మలీలా మొదట నువ్వు ఇక్కడి నుంచి వెళ్లినటువంటి విదూరథలీలను చూసి పద్మరాజు మందిరంలో ఉన్నటువంటి జీవులంతా కూడా మా సామాన్య మానవులంతా ఎలా భావిస్తారు అని అడిగాం ఇక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి విదూరథలోకం నుంచి మన ఇక్కడ విదూరథలోకంలో కూర్చొని చర్చిస్తున్నాం కదా అని చెప్పి విదూరథలోకంలోంచి వెళ్లినటువంటి ఈ విదూరథలీలను చూసి అక్కడ పద్మరాజులోకంలో పద్మరాజు మందిరంలో ఉన్నటువంటి సామాన్య జీవులంతా ఎలా భావిస్తారు అని ప్రశ్న ప్రారంభించాము అందరూ ఒకే రకమైన అధ్యాసలోనే ఉన్నారు గనక వాళ్ల వ్యవహారం అంతా సహజంగానే ఉంటుంది అని నేను చెప్పాను ఆ తర్వాత నువ్వేమో విదూరథలీల స్థూల శరీరంతో భర్త దగ్గరకు ఎందుకు వెళ్లలేదు అనే ప్రశ్న లేవదీశావు అప్పుడు నేను ఆతివాహిక శరీరం అనేది వస్తే స్థూల శరీరం ఉండటం సాధ్యం కాదు అని చెప్పాను ఇక్కడి నుంచి చర్చ మలుపులు తిరిగేసింది స్థూల దేహం అంటే ఏమిటి ఆతి వాహిక దేహం అంటే ఏమిటి ఈ ప్రపంచం మనస్సు లోపల ఉందా బయట ఉందా అనే ప్రశ్నలు వచ్చాయి దాని మీద చర్చ జరిగిన ఆ చర్చలో కల్పితమైనటువంటి ఈ ప్రపంచంలో గల నియమ ప్రశ్న వచ్చింది హిరణ్య సంకల్పం వల్లనే ఒక నియ్యతి ఏర్పడ్డది అని నేను నిర్ధారణ చేశాను అయితే ఆ నియ్యతి జడ పదార్థాలకే ఉంటుందా లేక జీవులకు వారి జనన మరణాలకు కూడా ఉంటుందా అనే ప్రశ్న వచ్చింది ఉంటుంది అన్నాను అక్కడి నుంచి మరణతత్వాన్ని కూర్చున్నటువంటి చర్చ మొదలైపోయింది మరణ దుఃఖం అందరికీ ఒకటేనా లేక వేరు ఉంటాయా మరణం శరీరానికా చైతన్యానిక మరణ సమయంలో శరీరంలో జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి మరణానంతరం ప్రేతజీవులు ఎలా వ్యవహరిస్తారు ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నీ వచ్చాయి చర్చ జరిగింది దాని మించి జనన మరణ చక్రం హిరణ్య గర్భుడికి అంటే మొదటి జీవుడికి ఉంటుందా ఉండదా అని నువ్వు ప్రశ్నించావు ఉండదు అని చెప్పేసి నేను నిరూపించాను కనుక పద్మలీలా ఈ విధంగా మలుపులు తిరిగినటువంటి మన చర్చలో అసలు విషయం ఏమిటి అంటే జీవులు అనుభవించేటువంటి రకరకాల లోకాల తత్వం ఏమిటి అనే ప్రశ్నే అసలు ప్రశ్న మన చర్చను ఆ ప్రధాన అంశంతో సమన్వయించుకొని చూసుకోవాలి అలా చూసుకుంటేనే మన చర్చ సార్థకం అవుతుంది ఇప్పుడు చూద్దాం జీవుడు ప్రపంచము అనే పదాలను మనం వాడుతున్నాగా మన ఉద్దేశంలో జీవుడంటే ఏమిటి జీవుడంటే చేతన పదార్థం మన ఉద్దేశ్యంలో ప్రపంచం అంటే జడచేతన పదార్థముల యొక్క మిశ్రమం ఈ భావం సత్యమేనా అని ముందు ఆలోచించాలి మనం జడమని పిలిచేది మన బుద్ధి చేత చైతన్యమందు ఆరోపణ చేయబడినటువంటిదే మనం చేతనమని పిలిచేటువంటిది అది ఎలాంటిదే అంటే ఈ రెంటికీ కూడా అధిష్టానం చైతన్యమే పైన ఆరోపింపబడినటువంటి నామరూపాలు మాత్రమే వేరువేరు తప్పితే ఆధారంగా ఉన్నటువంటి అధిష్టానం మాత్రం రెంటికి ఒకటే ఏమిటి అధిష్టానం అదే చైతన్యం ఇలా రెంటికి కూడా మూల పదార్థం ఒకటే అయినా కూడా ఆ రెండూ ఒకదాన్ని ఒకటి తెలుసుకోలేకుండా ఉన్నాయి ఈ పరిస్థితి ఎలా ఉందంటే మంచి అందమైనటువంటి ఉపమానం చెబుతున్నాడు వాల్మీకి మహర్షి కూడా యథాశిలాంతానా బిష్ఠానం అసజ్జడం భేకా అంటే రాతిలో ఒక కప్పు బయట ఒక కప్పు ఉంది రాతిలో ఉన్న కప్పకి బయట కప్పది లేదు బయట ఉన్న కప్పకు లోపలి గప్ప జడము చేతనము అనేటువంటి మనం వ్యవహరిస్తున్నటువంటి పదార్థాల యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇంకో ఉదాహరణ చెప్పాడు వాల్మీకి మహర్షి యథోత్తరాబ్ది జనత దక్షిణాబ్ధి జనం స్థితం ఉత్తరాబ్ది జనత యథా దక్షిణాబ్తి స్థితం జనం నజానాతి తదా ఉత్తర సముద్ర తీరా ఉన్నటువంటి మానవుడికి దక్షిణ సముద్ర తీరాన కూడా తనలాంటి మనుష్యులే ఉంటారనే విషయం తెలియదు వీళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది అన్నాడు దక్షిణ సముద్ర తీరం అంటే మన భారతదేశం అంత ఉత్తర సముద్ర తీరం అంటే అది ఇక్కడ ఏషియా ప్రాంతంలో ఎక్కడ ఉండదు అటుపక్కకి భూమి యొక్క అపరార్థంలోకి వెళ్ళిపోవాలి హెమీస్పియర్ అంటారే రెండో హెమీస్పియర్లోకి వెళ్ళిపోవాలి అంటే ఆనాటి వాల్మీకి మహర్షికి రెండవ హెమీస్పియరు అక్కడ ఉండేటువంటి జీవుల యొక్క దృష్టి కూడా వాళ్ళకు ఉంది వాళ్ళ ఆ విజ్ఞానం ఉంది కనుక దాన్ని ఉదాహరణగా తీసుకురాగలిగాడు రెండవ హెమీస్పియర్లో ఉండేటువంటి మానవులకి ఇవాళ్ళు ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎప్పుడైతే లేకపోతుందో అప్పుడు వీళ్ళ గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళ గురించి వీళ్ళకి తెలియదు దివ్య దృష్టి కలిగిన మహనీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు అంచేత సామాన్యుడు అనుభవంలో దక్షిణ సముద్ర తీరంలో ఉండేవాడికి ఉత్తర సముద్రం వాడి సంగతి తెలియదు ఉత్తర సముద్ర తీరంలో ఉండేవాడికి దక్షిణ సముద్ర తీరం సంగతి తెలియదు ఇద్దరు మానవులే అలా ఉంది ఈ జడచేతనముల పరిస్థితి అనే ఉదాహరణ చెప్పాడు ఇక సరస్వతీదేవి వివరణ ఎట్లా సాగుతోందో చూద్దాం సృష్టి మొదట్లో సమష్టి ప్రత్యేకాత్మైనటువంటి చిదాకాశం చేసినటువంటి సంకల్ప ప్రకారమే ఆయా వస్తువులు జడాలుగా కొన్ని చేతనాలుగా కొన్ని మనకు అనుభవంలోకి వస్తున్నాయి ఆనాడు అంటే సృష్టి ప్రారంభం నాడు ఆ హిరణ్యకర్పుడు చేసినటువంటి నియమం ఇప్పటికీ చెక్కు చదరకుండా అలాగే ఉంది ఓ పద్మైలా ప్రాణవాయువు ఉందో ఉన్నట్టు కనిపిస్తోందో అలా కనిపిస్తే దాని లోకులు సజీవ పదార్థం అంటున్నారు అలా ప్రాణవాయువు యొక్క సంచారం కనిపించకపోతే జడ పదార్థం అంటున్నారు ఇంతకంటే తేడా ఏముంది వాటికి ప్రపంచంలో కనిపించే వస్తువుల్లో ఈ భేదం ఒక విలాసం తప్పితే సత్యం కాదు ఇది సత్యంగా కనిపించే అసత్యం అని దీన్ని విలాసం అంటున్నాం దీనిలో జరిగేటువంటి ఘటనలు ఉన్నాయే అవన్నీ కూడా జీవుల యొక్క పూర్వవాసనలను బట్టే మనకు కనిపిస్తున్నాయి జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి పద్మలా ఇక ఈ విదూరథ జీవుడు నాడే వాడు పూల రాశిలో ఉన్నటువంటి నీ భర్త గారి యొక్క శవం ఉంది కదా దాని యొక్క హృదయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నాడు ఈ విదూరథ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు విదూరధలో ఒక నుంచి వచ్చాడు నీ భర్త అయినటువంటి పద్మరాజు యొక్క శరీరం ఇక్కడ శవం అది పూలల్లో ఉంది పూల రాశిలో ఉంది దాని యొక్క హృదయంలోకి ఈ జీవుడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు నాడల ద్వారా అది కొంచెం గమనిస్తూ ఎలా ప్రవేశిస్తున్నాడో అన్నది పద్మలే అప్పుడు అంటోంది సరస్వీదేవి ఈ విధూరథ జీవుడు ఏ మార్గంలో వెళుతున్నాడు వాడు ఏ మార్గంలో వెళుతున్నాడో ఆ రూట్ తెలుసుకుంటే మనం కూడా అదే రూట్లో ఆయన అనుసరిస్తూ ఆయన్ని చూస్తూ ఆధారినే పోవాలి మనం ఎందుకంటే ఆ జీవుడు అప్పుడే ప్రయాణం ప్రారంభించాడో మనం ఇక్కడ కూర్చుని విదూరథ లోకంలో కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం చర్చలు చేసుకుంటున్నాం వాడు అప్పుడే దగ్గరికి వెళ్ళి ఆ లోకంలోకి ప్రవేశించి ఆ జీవుడు యొక్క ఆ శవం యొక్క శరీరంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు హృదయంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఇతగాడు ఏ రకమైనటువంటి మార్గంలో ఏ రకమైనటువంటి రూట్లో ప్రయాణం చేస్తున్నాడో నువ్వు కొంచెం తేల్చి చెప్పవమ్మా అంది సరస్వతి ఎంటోంది ఓ పద్మలీలా ఏ జీవుడు ఏ లోకానికి పోయినా సరే వాసనా మార్గంలోనే పోవాలి వేరే దారే లేదు ఇతనికి పద్మరాజ శరీరం మీద నేను అనే సంస్కారం ఉంది ఆ సంస్కారమే మార్గం ఆ సంస్కారం అనే మార్గంతోనే ప్రయాణం చేస్తున్నాడు మనము అదే దారిలో ప్రయాణం చేయాలి చేద్దాం అన్నది అలా అనుకుని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగానే విదూరథుడు యొక్క చిత్తం ముద్దుబారిపోయింది అంటే కొంచెం వెనక్కి వెళ్ళి వాల్మీకి మహర్షి శరీరంలోంచి ప్రాణం ఉత్క్రమించే సన్నివేశాన్ని వర్ణించడం కోసం విదూరథుడు యొక్క ఉత్క్రమణ విశేషాన్ని మళ్ళీ వర్ణిస్తున్నాడు ఏమంటున్నాడు ఆయన విదూరథుడు యొక్క చిత్తం మొద్దు బారిపోయింది అతను మూర్ఛలో పడ్డాడు గుడ్లు ఏమో వెనక్కి దిరిగాయి యశ్వాస బయలుదేరింది శరీరం ఏమన్నా బిగుసుకుపోయింది ఏ ఇంద్రియాలు పనిచేయట్ల కూలుతున్నటువంటి చెట్టు మించి పక్షి లేచిపోయినట్లుగా అతడి ప్రాణం ఆ శరీరంలోంచి లేచిపోయింది ఆ జీవుడు ఆకాశంలో పరుగులు తీస్తున్నాడు పద్మలీల సరస్వతీదేవి వాళ్ళిద్దరూ కూడా తమ దివ్య దృష్టితో ఆ జీవుడి యొక్క గమనాన్ని గమనిస్తున్నారు ఆ జీవుడు వెంటనే వాడు వెంటే వాడు వెంబడే వాడి యొక్క చిత్తవృత్తి కూడా నడుస్తోంది ఆ జీవుడు వాడి చిత్తవృత్తి ఆ రెండూ కలిసి జీవసంవిత్తు అనే వ్యవహారం ఏర్పడింది ఇప్పుడు అంటే ఆ జీవ చైతన్యం ఏర్పడింది అనమాట అది ఇప్పుడు సూక్ష్మ రూపంలో ఉంది అంటే ఆతివాహిక రూపంలో ఉంది ఆతివాహిక జీవచైతన్యంలో పూర్వ సంస్కారాలు ఉన్నాయి ఇప్పుడు ఆ సంస్కారాలకు అనుగుణంగా అది ఆకాశంలో ప్రయాణం చేస్తారు ఇంతలోనే అతనికి మరణకాలంలో ఏర్పడినటువంటి తొలి తొట్టుబాటు చూసారా అదంతా సర్దుకుంది అతనికి యమభటులు కనిపించారు తన వాస వారసులేవో తనకు తర్పణాలు ఇచ్చారని ఆ తర్పణాల వల్ల పిండ వల్ల తనకు ఒక శరీరం ఏర్పడిందని అతనికి తోచింది ఆ శరీరంతో అతను యమనగరానికి వెళ్ళిపోయాడు యమనగరంలో అంతా కూడాను జీవులతో కిటకిటలాడిపోతాను అక్కడుండే యముడు ఇతన్ని చూస్తూనే యమయో ఇతను చాలా పుణ్యాత్ముడు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందినవాడు సరస్వతిదేవి యొక్క వరం చేత ఇతని యొక్క పూర్వ శరీరం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం పూల రాశిలో సురక్షితంగా ఉంది ఇతను మళ్లీ ఆ శరీరంలోకే పోవలసి ఉంది కనుక విడిచిపెట్టేసేయండి అన్నాడు వెంటనే యామభటులు అతన్ని వదిలిపెట్టేశారు మరుక్షణంలో అతను తుపాకి ఆకాశంలోకి పరిగెత్తిసాడు తుపాకి గుండు నేను చెబుతున్నా అనుకుంటున్నారేమో వాల్మీకి మహర్షి అన్నాడు యంత్రోపల ఇవచ్యుత యంత్రోపలహ అంటే యంత్రంలోంచి వచ్చిన రాయి అంటే తుపాకి గుండే తుపాకి గుండెలాగా వాడు ఆకాశంలోకి వచ్చే యమలోకం నుంచి ఆ జీవుడు ఆ జీవుడు పక్కనే లీలా సరస్వతులు ఉన్నారు వాళ్ళు కూడా వెంట నడుస్తున్నారు కానీ ఆ జీవుడికి ఈ లీలా సరస్వతులు కనిపించడం వాళ్ళకేమో ఇతను కనిపిస్తున్నాడు వాళ్ళు ముగ్గురు కూడా ఒకే దారంబడు వస్తున్నారు ముందేమో పద్మరాజు అంటే ఇప్పుడు విధువృధ మహారాజు వాడి వెనకాలేమో ఈ లీలా సరస్వతులు పద్మలీలా సరస్వతులు వాళ్ళంతా కూడా అనేక లోకాలని దాటి చివరికి బ్రహ్మాండాన్ని దాటి మరో బ్రహ్మాండంలోకి ప్రవేశించారు దాంట్లో పద్మరాజు మందిరంలోకి ప్రవేశించారు ఆ ప్రవేశం ఎలా ఉందంటే పూర్వం ఒక ఉదాహరణ చెప్పాడు పండులోకి పురుగు ప్రవేశించినట్టు అని ఇక్కడ సరస్వతీదేవి పద్మలీల జ్ఞానం పద్మలీల కూడా ప్రవేశిస్తున్నారు కనుక మరి ఒక ఉపమానం చెబుతున్నాడు వాల్మీకి మహర్షి ఏమంటున్నాయంటే సూర్యాభాసో యథాంబుజం సూర్యకిరణం పద్మంలోకి ప్రవేశించినట్టుగా ఉందట వాళ్ళు ఆ బ్రహ్మాండంలోకి ప్రవేశించడం నూతన బ్రహ్మాండంలోకి ప్రవహించడం అక్కడి నుంచి రాజా మందిరంలోకి ప్రవహించడం అని చెప్పేటప్పటికీ ఇక్కడ దాకా వచ్చేప్పటికి రాముడు అడ్డం పడ్డాడు మహర్షికి రాముడు అంటున్నాడు గురుదేవా ఈ విధూరథ జీవుడికి దారి ఎవరు చూపించారు ఎవరూ దారి చూపించకపోతే వాడికి ఈ బ్రహ్మాండంలోంచి ఈ బ్రహ్మాండంలోకి రావాలని మళ్ళీ ఈ బ్రహ్మాండంలో ఈ భూమి ఇక్కడుందని ఈ భూమి మీద మళ్ళీ తన యొక్క భవనం ఇక్కడ ఉందని వాడికి ఎట్ట తెలుసు అని అడిగాడు దాని మీద వశిష్ఠుడు చెబుతున్నాడు ఎన్నిసార్లు చెప్పేదయ్యా ప్రయాణం ఉంటే కదా దారి చూపించేందుకు జన్మల పరంపరల్లో అనేక విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు ఒకనొక వాసన వల్ల ఒక జన్మ వచ్చి నడుస్తూ ఉండగానే అది పూర్తి కాకముందే మధ్యలోనే మరో బలవత్తరమైన ప్రారంభం వచ్చి ఆ బలవత్తర ప్రారంధం వల్ల మరో జన్మ వచ్చేస్తుంది ఈ మధ్యలో వచ్చిన జన్మను అనుభవించేశాక వెనుక పూర్తి కాకుండా ఆగిపోయినటువంటి వాసనను చూశావు అది మళ్ళీ పొటమరిస్తుంది ఆ వాసన చేత ఆ జన్మకు సంబంధించిన విషయాలని మళ్ళీ గుర్తుకొస్తాయి ఇప్పుడు విదూరథుడి విషయంలో సరిగ్గా జరిగింది ఇదే పద్ముడనే జన్మ నడుస్తూ ఉండగానే ఆ కర్మ పూర్తి కాకుండానే మధ్యలో విదూరథ జన్మ వచ్చింది అందువల్ల ఈ జీవికి పద్మశరీరం మీద అభిమానం తాత్కాలికంగా పోయింది తప్పితే పూర్తిగా పోల కానీ ఈ విదూరథ శరీరం వల్ల ఏం జరిగింది పద్మశరీరం మీద ఉన్న అభిమానం తాత్కాలికంగా మరుగున పడిపోయింది ఇప్పుడు విదూరత శరీరం ఏమో తొలగిపోయింది అది పోయింది కనుక పద్మ శరీరం మీద ఉన్నటువంటి అభిమానం మళ్లీ మొలకెత్తేసింది ఈ అహంభావ వాసనలోనే పద్ముడు అనేటువంటి శరీరం ఉంది అందుచేతనే ఆ వాసన మొలకెత్తగానే ఆ జీవి ఆ శరీరం దగ్గరికి సనాసులు వచ్చేసాడు అదే కారణం రావడానికి ఆ శరీరము ఈ శరీరము ఈ రెంటి తాలూకు వాసనలు ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా వాడి మనస్సులోనే ఉన్నాయి ఇంకా ఎక్కడి నుంచో అవి ఎక్కడికో రావాల్సిన పని లేదు ఆ మనస్సులోనే ఈ వాసన ఉంది ఆ వాసన ఉంది ఈ మాట నీకు ఇదివరకే చెప్పా ఏమని చెప్పాను ఈ జగత్తంతా కూడా జీవుడి కడుపులోనే ఉంది అని భ్రాంతి వల్ల ఇది సాధ్యమవుతోంది అని కూడా చెప్పా ఇక్కడ ఈ సంఘటనలో ఈ కథలో నీకది బాగా స్పష్టంగా కనిపిస్తోంది ఇంకా స్పష్టం కావడం కోసం దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెబుతామని ఒకడు పీనాశివాడు ఉన్నాడు వాడు బాగా సంపాదించాడు సంపాదించి సంపాదించి అనుభవించకుండా దాచుకోవడం కోసం ఎక్కడో అడవిలో ధనం పాతి పెట్టాడు ఎక్కడ బాధ పెట్టాడో ఎవరికి తెలియదు రెండో గంట వాడికి తెలియదు వాడే ధనం పాతి పెట్టేసి ఇంటికి వచ్చాడు వచ్చి ఊళ్ళో ఇంట్లో కూర్చున్నాడు కానీ వాడి మనస్సు చూసే ఎప్పుడు చూసినా ఎప్పుడు కూడా ఆ చెట్టు కిందే ఉంటోంది వాడి మనస్సు ఆ నేలలో వీడు పాతి పెట్టిన మూట వీడికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది ఇది ఎలా సాధ్యమవుతోంది అది నా డబ్బు నా డబ్బు నా సొమ్ము అనే సంస్కారం వీడికి హృదయంలో ఉందే దానివల్ల ఇది సాధ్యమైంది అంటే ఇప్పుడు వాడి మనస్సు ఏ మార్గాన్ని ప్రయాణం చేస్తోంది ఇది నాది ఇది నాది ఇది నా మూట ఇది నా అనే మార్గంలో ప్రయాణం చేస్తోంది దీన్నే మనం ఏమన్నాం జీవుడు సంస్కార మార్గంలో ప్రయాణం చేస్తాడు అన్నాం ఇక్కడ కనిపిస్తోందిగా ఈ ఉదాహరణలో దీన్ని బట్టి ప్రపంచం మనోవాసనల మీద ఆధారపడి ఉంది అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు ప్రస్తుత ఘట్టంలో విదూరథ జీవుడు కూడా మనోవాసన మార్గంలోనే పద్మరాజ శవం దగ్గరికి చేరాడు ఎన్ని జన్మలు గడిచినా సరే ఎంత దూరంలో ఉన్నా సరే తన యొక్క వాసనలో ఉన్న వస్తువు ఆ జీవికి ప్రత్యక్షంగా కనిపిస్తునే ఉంటుంది అడవిలో చెట్టు కింద పాతిపెట్టిన మూట ఇంట్లో ఉన్నవాడి కనిపించినట్టుగా అలా ఎప్పటిదాకా కనిపిస్తుంది ఇది ఇవ్వవలసిన ఇది ఈ సంస్కారం ఇవ్వవలసినటువంటి ఫలం అంతా కూడా ఇచ్చేదాకా ఆ వాసన ఎక్కడికి పోదు ఆ వాసన పోయేదాకా ఆ వస్తువు కూడా వీడి యొక్క నుంచి పోదు వస్తుస్థితి ఇది రామ అన్నాడు వశిష్ఠుడు రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా మీరిందాక చెబుతూ బంధువులు ఇచ్చే పిండాల వల్ల మరణించిన జీవికి ఒక కొత్త శరీరం ఏర్పడుతుంది అన్నారు మరి ఏమో మీరు చెప్పినటువంటి విధూరథ కథలో ఆ విధూరథుడికి మరి తర్పణాలు పిండాలు శ్రాద్ధాలు చేసినటువంటి వాళ్ళెవరూ లేరు ఆయనకేమో నాకు ఎవరో బంధువులంతా శ్రాద్ధాలు చేశారు దానివల్ల నాకు శరీరం ఏర్పడింది అని అనుభవం కలిగింది అన్నారు బంధువులు నిజంగానే పిండాలు ఇవ్వలేదు అనుకోండి అప్పుడు ఆ జీవి ఏమవుతాడు అని అడిగాడు రామా ఆ కథలో ఆ విధంగా చెప్పడంలో నా ఉద్దేశం ఏదైనా బంధువులు ఇచ్చారా ఇవ్వలేదా అనేది ముఖ్యం కాదు వాళ్ళు నాకు పిండాలు ఇచ్చారు అనే భావన ఈ మరణించిన జీవికి ఉంటే చాలు దానికి తగినటువంటి వాసనలు అవే ఏర్పడతాయి ఆ వాసనలు బట్టి కొత్త శరీరం వచ్చేస్తుంది పిండ ప్రధానాల వల్ల వచ్చేటువంటి ఫలితాలు రెండు రకాలు ఒకటేమిటంటే ఇచ్చినవాడికి పుణ్యం రెండోది ఏమిటంటే మరణించిన వాడికి వాసన వీటిలో బంధువులు గనక నిజంగా పిండాలు మొదటిది అంటే పుణ్యం రావడం ఇచ్చినవాడికి పుణ్యం రావడం జరుగుతుంది రెండోది ఏమిటంటే మరణించిన వాడి భావనలను బట్టే పని చేస్తుంది తప్పితే అసలు వస్తువుని బట్టి కాదు జీవి బతికున్నా మరణించినా సరే ఫలితాలనిచ్చేది ఏమిటయ్యా అంటే ఎప్పుడైనా సరే అది భావనే ఎచ్చిత్ తన్మయోజంతునుభూతయ సేహు విదేహు నభవత్య క్వచితు అన్నాడు అధిష్ట మహర్షి రామ ఇది ఎప్పుడు కూడా అన్యథాచి నభవతి మరో రకంగా ఎప్పుడూ జరగదు ఏం జరుగుతుంది యచిత్తం తన్మయో జంతువు భవతి అనుభూతయ జీవేమో మనోమయుడు మనస్సును బట్టే అనుభూతులు స్థూలదేహం ఉన్నా సరే ఊడినా సరే అందుకే నాకు మా వాళ్ళు పిండాలు ఇచ్చారు అనే భావన కనుక ఉంటే చాలు వాళ్ళు నిజంగా పిండాలు ఇచ్చినా సరే చేయకపోయినా సరే శరీరం వచ్చేస్తుంది సామాన్యంగా మాత్రం లోకంలో భావన అనేది పదార్థాలను బట్టి ఏర్పడుతూ ఉంటుంది కనుక బంధువులు గనక నిజంగా పిండాలిస్తే ఇస్తే మరణించిన జీవికి ఆ భావన తప్పకుండా కలుగుతుంది కొందరికి వాళ్ళ యొక్క బట్టి తన బంధువులు పిండాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వీడికి అనుభూతి కలుగుతూ ఉంటుంది విధురథుడికి అట్టాగే కలిగింది అన్నాడు రాముడు మళ్లీ ప్రశ్నిస్తున్నాడు గురుదేవా ఇంకో సందేహం ఉందండి ఒకడేమో మరణించాడు వాడు పాపాత్ముడు అందువల్ల వాడికి నా దగ్గర పుణ్యం లేదు పుణ్యం లేదు అనే వాసనే లోపల ఉండిపోయింది ఆ దశలో వాడి స్నేహితుడొకడు వాడి పుణ్యం కోసం వాడి కోసం ఏదో ప్రత్యేకమైన పుణ్యం చేసి ఆ చచ్చిపోయిన మిత్రుడి కోసం ధారా చేశాడు ఇటువంటి దశలో నేను పుణ్యం చేసి నా మిత్రుడికి దానంగా ఇచ్చాను అనే సంస్కారం ఎవరికి ఆ ఇచ్చిన మిత్రుడికి చచ్చిపోయిన వాడి హృదయంలో సంస్కారం ఉంది నా దగ్గర పుణ్యం లేదు నా దగ్గర పుణ్యం లేదు అనే వాసన ఉంది ఇప్పుడు రెండు విభిన్నమైన వాసనలు ఒకే ఘట్టంలో పనిచేస్తున్నాయి ఈ రెండిట్లో ఏది ఫలితం ఇస్తుంది అనుభవించేవాడి వాసనే ముఖ్యమని మీరు అన్న అంటారా ఆ స్నేహితుడు చేసినటువంటి పనికి ఏ ఫలితము లేనేలేదు అని చెప్పాల్సి వస్తుంది ప్రపంచంలో ఎక్కడైనా ఫలితం లేని పని ఉంటుందా అని అలా చెప్పడం బాగలేదు పోని అనుభవించడం అనుభవించకపోవడం ముఖ్యం కాదయ్యా వాసన వెనకాల ఉన్న పదార్థం సత్య పదార్థమైతే ఆ వాసన ప్రబలం గనక మరి ఇక్కడ స్నేహితుడి వాసనే సత్యమైనటువంటి వస్తువు ద్వారా ఏర్పడిన వాసన గనక ఇదే ఫలిస్తుంది వీడిచ్చిన పుణ్యం తప్పకుండా ఆ మిత్రుడికి చేరుతుంది అని మీరు చెబుతారా అలా చెప్పేటట్లయితే ఫలితం పుట్టడానికి భావనే చాలు అని మీరు ఇందాక చెప్పారే ఆ మాటలకి ఏమో విరోధం వచ్చేస్తుంది కనుక ఆ ఎటు చూసినా ఇక్కడ సమన్వయం కుదరటల్లా కనుక ఈ సమన్వయం ఏమిటో నాకు మీరు వివరించవలసింది అని వశిష్ఠ మహర్షిని రాముడు అడుగుతున్నాడు రాముడు అడిగినటువంటి ఈ ప్రశ్నలో ఉన్న చిక్కుని వశిష్ఠ మహర్షి వెంటనే గ్రహించాడు వశిష్ఠుడు అంటున్నాడు రామా ఆ స్నేహితుడు శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా పుణ్యం చేసి శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా ధారా దత్తం కనుక చేసినట్లయితే అప్పుడు వాడి వాసనే ప్రబలం అవుతున్నాయా దానికి కారణం ఏమిటంటే శాస్త్ర కారణం అంతేగాని వాడి వాసన వెనకాల ఉన్న వస్తువు సత్య వస్తువు విషయం దానికి కారణం కాదు ఈ వాసన ప్రబలం కారణం ఏమిటి ఆ చేసిన విధానం అంతా శాస్త్ర ప్రకారం శాస్త్రబలం వల్ల ఆ వాసన ప్రబలం ఇకపోతే మరణించిన జీవునాడే వాడికి నా దగ్గర పుణ్యం లేదు అని ఓ వాసన అది కేవలం వాడి యొక్క ఊహ వల్ల వచ్చిందే తప్పితే దానికి ఏ రకమైన శాస్త్రబలము లేదు అందుచేత దుర్బలం ఇహ స్నేహితుడు పుణ్యాన్ని ధారదత్తం చేసినప్పుడు వాడు శాస్త్రం ప్రకారం చేశాడు గనక ఆ శాస్త్రబలం వల్ల మరణించిన వాడి నాకు పుణ్యం వచ్చింది అనే సంస్కారం ఏర్పడి తీరుతుంది ఎందుకంటే శాస్త్రబలమే వాడికి ఫలాన్ని ఇస్తుంది అలా కాకుండా వాసనకి వెనకాల ఉన్న పదార్థాన్ని బట్టే ఫలితం వస్తుంది అని గనక సిద్ధాంతం చేసేటట్లయితే శాస్త్ర ప్రామాణ్యం ప్రామాణ్యం లేనటువంటి నాస్తికుడికి కూడా సత్ఫలితం లభించాలి నేనేదో పరీక్ష చేస్తున్నాను పరీక్ష కోసం ఈ సత్కర్మ చేస్తున్నాను అని ఎవడైనా గనక ఒక నాస్తిక బుద్ధితో ఏదైనా సత్కర్మను దొంగతనది దాంపికంగా ఆచరించినట్లయితే వాడి ఫలితం రాదు ఎందుకని వాడంతా కూడా ఈ పలములు నువ్వులు మొదలైనవన్నీ కూడా యథాప్రకారంగానే దానం చేస్తున్నాడు వస్తువులన్నీ సత్య వస్తువులే కానీ వాడు మనసులో భావన మాత్రం దుర్భావన నేను పరీక్షిస్తున్నాను అంటున్నాడు తప్పితే నేను విశ్వాస బుద్ధితో చేస్తున్నాను అందుచేత పరీక్షార్థం చేసేటువంటి సత్కర్మలకు అలాగే దంభార్థం చేసేటువంటి అంటే డాంబికం కోసం చేసేటువంటి సత్కర్మలకు ఫలితం రాదు ఇది శాస్త్రసిద్ధమైన విషయం అనుభవంలో కూడా ఇది కనిపిస్తోంది కనుక వాసనల విషయంలో శాస్త్రబలమే బలం అందుచేత శాస్త్రీయంగా ఎవడు చేశాడో వాటి సంస్కారమే ప్రబలం అవుతుంది అన్నాడు వశిష్ఠుడు ఆ మాట విని రాముడు మళ్లీ ఇంకో ప్రశ్నలు అవధిస్తున్నాడు గురుదేవా మీరేమో శాస్త్ర చేసే పని వల్ల మాత్రమే వాసనలు పుడతాయి అలాంటి వాసనలే ప్రబలమైన వాసనలు అవుతాయి అని చెబుతున్నారు శాస్త్రం ప్రకారం చేయడం అర్థం ఏమిటి దేశకాలకు అనుకూలంగా చేయడమే కదా అంటే శాస్త్రం ఈ ప్రదేశంలో ఈ కాలంలో ఈ రకమైనటువంటి కర్మ చేయవలసింది ఈ విధానంగా చేయవలసింది చెబుతుంది అంటే వీడు ఎటువంటి కర్మ చేస్తున్నాడు దేశకాలాలకు అనుకూలమైనటువంటి కర్మ చేస్తున్నాడు అదేగా శాస్త్రీయమైన కర్మాచరణం అంటే కనుక ఏ వాసన పుట్టాలన్నా కూడా దాని వెనకాల దేశకాలాలు ఉండాలి ఇది మీరు చెప్పిన సిద్ధాంతం యొక్క తారం ఒప్పుకున్నాం ఈ సృష్టి మొత్తం అంతా కలిపి ఆలోచించండి ఇదంతా కలిపితే ఒక వాసన ఇది పుట్టాలంటే దీనికి వెనకాలేమో దేశకాలాలు ఉండాలి ఇప్పుడు మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా సృష్టి వెనకాల అద్వితీయమైనటువంటి పరబ్రహ్మం ఒకటే ఉంటుంది అంతేకాని దేశకాలాలుంటాయా ఎందుకని మీరేం చెబుతున్నారు సృష్టికి వెనకాల అద్వితీయమైన పరబ్రహ్మం ఒక్కడే ఉంటుంది అని చెబుతున్నారు తప్పితే దేశకాలాలుంటాయని చెప్పట్లా ఇప్పుడు మన యొక్క చర్చ వల్ల ఏం జరిగింది సృష్టికి వెనకాల దేశకాలాలు ఉండాలి అని తేలింది అరే ఉంటాయా అవి లేకపోతే ఇప్పుడు ఈ సృష్టి ఉండడానికి వీల్లేదు కదా కనిపిస్తోందిగా ఈ సృష్టి మరి ఈ చిక్కును ఎలా విడదీస్తారు అన్నాడు దీనికి మాత్రం అశిష్యుడు రామాణ్లాగా వెంటనే సమాధానం అందుకున్నాడు నేను చెప్పేది అదేనయ్యా సృష్టికి వెనకాల దేశకాలాలు లేవు అవి లేకుండా ఈ సృష్టి పుట్టడానికి వీలు లేదు పుట్టరాదు కానీ అది ఇప్పుడు కనిపిస్తోంది ఒకనొక వస్తువు పుట్టడానికి అనుకూలమైనటువంటి దేశంగాని కాలంగాని లేకుండా ఆ వస్తువు జన్మిస్తే దాన్ని ఇది మాయ వస్తువు ఇది గారడీ వస్తువు ఇది మిథ్య వస్తువు అని లోకంలో అంతా పిలుస్తున్నారు లోకంలో అంతా చేస్తున్నవనేది వేదం కూడా ఈ సృష్టి అసత్యమని అందుకోసమే చదువుతోంది మిథ్యా మిథ్యా ఈ ప్రపంచమంతా వేదం నొక్కి చెబుతోంది ఈ లీలోపాఖ్యానం ద్వారా నేను నీకు నిరూపించదాల్సినటువంటి విషయం కూడా అదే అందుచేత నీ ప్రశ్నే ఏమిటంటే మేం చెప్పబోయే సిద్ధాంతమే నీ ప్రశ్నే అది మనస్సులో పెట్టుకుని ఇక పైకథ విను పైకథలోకి ప్రవేశిస్తూ ఇలా అంటున్నాడు పద్మలీలా సరస్వరిద్దరు కూడా ఆ విదూరథ బ్రహ్మాండం నుంచి బయలుదేరి పద్మరాజపురానికి చేరారు అక్కడ పూలరాశిలో ఉన్నటువంటి పద్మరాజు యొక్క శవాన్ని చూశారు ఆ శవానికి పక్కనే విదూరథలీల ఉండి వింజామరులు వీస్తోంది వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె అచ్చం పూర్వపు పద్మలీల లాగానే ఉంది ఏమీ తేడాలేదు విదూరథలీల యొక్క ముఖం మాత్రం కొంచెం వాడినట్టుగా ఉంది ఎడమ చంప చెంప ఆనించుకుని భర్త శవంకే చూస్తూ అలా మౌనంగా నిలబడి మధ్య ఆ వింజామర పెట్టి వీస్తో పద్మలీలా కూడా సత్య సంకల్పులు గనక వాళ్లకేమో ఈవిడ బాగా కనిపిస్తోంది ఈమె కొంచెం జ్ఞానం కలిగినదే గాని సత్య సంకల్పత్వ సిద్ధిని ఇంకా సాధించలేదు కనుక ఈమెకు ఆ పద్మలీల సరస్వతులు ఇద్దరు కూడా కనిపించడం లేదు వాళ్ళకి ఈవిడికి కనిపిస్తోంది ఈవిడికి మాత్రం వాళ్ళకి కనిపించట్ల అని వశిష్ఠుడు చెబుతుండగా రాముడు చిన్న ప్రశ్న గురుదేవా ఇదే ఇంట్లో పూర్వం పద్మలీల ధ్యానం చేస్తూ కూర్చొని సూక్ష్మశరీరంతో బయటకు వెళ్ళింది కదా ఇప్పుడు ఆమె ఆమె యొక్క స్థూల శరీరం ఇక్కడే ఉండి ఉండాలి కదా దాని మాట ఎత్తుకోరేమిటి ఎంతసేపటికి పులరాశిలో పద్మరాజు యొక్క శవం ఉంది అని తప్పితే మరి ఈవిడ యొక్క స్థూల శరీరం అంటే పూర్వభు పద్మలీల యొక్క స్థూల శరీరం ఏమైపోయింది ఆ మాట చెప్పరేమి అన్నాడు అంటే వశిష్ఠుడు చెబుతున్నాడు ఏమి లేదయ్యా ఒకటికి తను లేడి పిల్లగా పుట్టినట్టు అంటే జింక పిల్లగా పుట్టినట్టు కలొచ్చిందనుకో వాడు మెలకు వచ్చిన తర్వాత కూడా తన లేడి శరీరం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటాడా మరి వెతుక్కోడు కదా అలాగే పద్మలేలకు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అబ్బేసింది అందువల్ల ఆమెకి ఈ జగత్ ప్రపంచమంతా కూడా అంటే ఈ జాగ్రత్తలో కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా స్వప్నంలాగా కనిపిస్తోంది అంటే ఇప్పుడు ఆమె ఏ ప్రపంచాన్ని చూస్తోందో అది పూర్వం ఆమె దృష్టిలో సత్య ప్రపంచంగా ఉండేది మరి ఇప్పుడు ఇప్పుడు రూపాలు కనిపిస్తున్నాయి పేర్లు వినిపిస్తున్నాయి కానీ అంత బ్రహ్మమయంగా ఉంది కనుక ఆమె దృష్టిలో ఆ పూర్వ శరీరానికి అస్తిత్వమే లేదు అందుచేత ఆవిడ నా శరీరం ఏమైపోయింది అని చూసుకోవడంలా అందుచేత మేము కథలోకి ఆ విషయాన్ని వెంటనే తీసుకురాలే అంటుండంగానే రాముడు మళ్ళీ ఇంకో ప్రశ్న గురుదేవా అంటే యోగులకు సూక్ష్మదేహమే తప్ప భౌతిక దేహం లేనే లేదని మీరు తేల్స్తున్నారు అంతే కదా కానీ యోగులు జీవించి ఉండి స్థూల శరీరాలతో తిరుగుతూ ఉండటం మనకు కనిపిస్తోంది కదా అంచేత యోగులకి స్థూల శరీరం అసలు లేనేలేదు ఉండనే ఉండదంటే కుదురుతుందా అన్నాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా మంచి ప్రశ్న వేశావు యోగులకు శరీరము మరణము కూడా రెండు రకాలుగా ఉంటాయా ఏమిటంటే యోగి ప్రారంధం త్వరగా నశించడం కోసం ఒకనొక యోగి అనేక దేహాలను ఏకకాలంలో అంటే ఒకేసారి ధరించేస్తాడు వాడు పాతదేహాన్ని వదిలిపెట్టేసి ఈ కొత్త దేహాలను ధరిస్తూ ఉంటాడు పాతదేహాలను వదిలేసి కొత్త దేహాలను ధరిస్తున్నాడు గనక ఇది ఒక రకమైన మరణమే ఇలాంటి వాడికి పూర్వపు స్థూలదేహం లేనేలేదు లేదుగా మరి అది కొత్తగా వచ్చినవి అవి వాడు కల్పించుకున్నవే కదా పాతదేమో లేదు కొత్తగా వచ్చినవి కల్పితాలు ఇది ఒక పరిస్థితి యోగికి ప్రారంభం పూర్తిగా నశించిపోతే వాడికి విదేహ కైవల్యం వస్తుంది ఇది ఒక రకమైన మరణమే దీంట్లో కూడా పూర్వపు స్థూల దేహం ఏ బతిగా మిగలకుండా పోతుంది ఇది ఒక రకం స్థితి ఈ రెండు రకాల మరణాల్లోనూ కూడా ఏదో ఒక మరణాన్ని పొందిన వాడే అసలైన యోగి వాడికి స్థూలదేహం ఉండే సావకాశమే కనిపించదు అసలు స్థూలదేహం అటువంటి వాడికి ఎట్లా ఉంటుంది ఏ రకమైన మరణాన్ని అంటే ఇప్పుడు చెప్పుకున్న మరణాల్లో ఏ రకమైన మరణాన్ని పొందినా కూడా వాడికి స్థూలదేహంతో సంపర్కం ఉండదు వీళ్లలో మళ్ళీ విదేహ కైవల్యం పొందిన విషయంలో ఒక విశేషం ఉంది ఏమిటంటే వాడికి విదేహ కైవల్యం కలగంగానే పిడుగుపడ్డట్టుగా శరీరం ఎగిరిపోదు మాడి బూడై బూడిదైపోదు ఎండ వల్ల మంచుగడ్డ కరిగిపోయినట్టుగా క్రమక్రమంగా క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది అందుచేత అది కొద్ది కాలం ఉన్నట్టుగా ఇతరులకు భ్రమ కలుగుతూ ఉంటుంది నిజానికి నిజమైన యోగి యొక్క శరీరాన్ని సామాన్యజనులు చూస్తున్నారు అంటే అది ఆ యోగి యొక్క సంకల్ప బలమే తప్ప అంటే ఏమిటి వీళ్లు నన్ను చూడాలి అని ఆయన సంకల్పించుకుంటేనే తప్ప వాళ్ళు ఆయన చూస్తారు తప్పితే వాళ్ళంతటి వాళ్ళు చూడలేరు ఆ దేహం స్థూల దేహం అవటం వల్ల వాళ్ళు చూడటం కాదు ఆ యోగి సంకల్ప బలం వల్ల మాత్రమే వాళ్లు చూస్తున్నారు యోగికి గనక అలాంటి సంకల్పం లేకపోతే ఏమవుతుంది ఈ ప్రశ్న దగ్గర వశిష్ట మహర్షి ఒక క్షణం ఆగాడు ఇందుకు సరియైన ఉదాహరణ ఏమిటంటే ఈ సభలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాసుడు ఉన్నాడే ఈయన పుత్రుడు శుకుడు ఆయన కథ విన్నావు పూర్వమే ఆ శుకుడే దీనికి మంచి ఉదాహరణ ఆ శుకుడు విదేహ్ని పొందేశాడు పొందిన తర్వాత చాలా వేల సంవత్సరాలకి పరీక్షిత్తు యొక్క పుణ్యం కలిసి వచ్చింది పరీక్షిత్తు యొక్క పుణ్య పరిపాకం వల్ల పరీక్షిత్తు సభలో మళ్లీ ఆ శుకుడు కనిపించి ఆ భాగవతం ఉపదేశించేశాడు ఇక్కడ మళ్లీ శుకుడు పరీక్షిత్సభలో కనిపించడానికి కారణం ఏమిటి అంటే ఆ పరీక్షిత్ మహారాజు యొక్క పుణ్యమే అంతకంటే వేరే కారణం లేదు కనుక రామా యోగులకు స్థూలదేహం లేకపోయినా అది ఉన్నట్టు లోకులకు కనిపించడంలో ఆశ్చర్యం దోషంగాని ఏమి లేదు ఈ చెప్పే ప్రక్రియలు ఆ ప్రక్రియ ప్రకారం జరుగుతూ ఉంటుంది అన్నాడు అంటే రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా యోగులకు అంతకుముందు ఉన్నటువంటి స్థూలదేహమే గనక ఏదైతే ఉందో అది ఆతివాహిక దేహంగా మారుతుందా లేక పూర్వం ఉన్నటువంటి స్థూలదేహం పోయి కొత్తగా ఒక ఆతివాహిక దేహం తయారవుతుందా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే తత్వజ్ఞానం చేత పాతదేహం బాధితమవుతుంది అని మీరు చెప్పారు బాధితం అవేమిటి కారణంతో సహా తొలగిపోవడం అలా తొలగిపోయినటువంటి దేహం పరిణామం చెందింది ఆతివాహిక దేహంగా రూపొందింది అని చెబితే అది బాగుండదు పోని కొత్తగా ఆతివాహిక దేహం పుట్టింది అందామంటే అలా జీవితం అవుతుంది జ్ఞానం కలిగిన యోగికి మళ్లీ ఒక దేహం పుట్టినట్టూక్ష్మదేహమే కాదంటల్లా సూక్ష్మే అయితే అవుగాక మళ్లీ మరో కొత్త దేహం పుట్టినట్టే కదా అలా పుట్టింది అంటే ఆ జ్ఞానం నాశనం అయిపోయినట్టే కదా అందువల్ల ఏ కుదరక నాకు సమన్వయం కాక అడుగుతున్నానండి అన్నాడు అనేటప్పటికీ వశిష్ఠుడు కొంచెం విసుక్కున్నాడు ఆయన ఏమంటున్నాడంటే బహుశోయుక్తమే తత్తే నగృాసికి ఉత్తమా ఆతివాహిక ఏ వాస్తి నాస్తి వేహాథ భౌతిక అన్నాడు హే ఉత్తమా మంచి తెలివైనవాడా గొప్పవాడా బహుశా ఏతత్ ఉత్తమేవా చాలా సార్లు ఇవాడి చెప్పేశా నీకు నగురు హాసిక్యం నేను గ్రహించవేమిటి ఏం చెప్పానంటే ఆతివాహిక ఏవ అస్తి ఆతివాహిక శరీరమే ఉంది నాస్తి ఏవా అథ భౌతిక భౌతిక శరీరం అనేది లేనే లేదు ఉన్న శరీరం ఆతివాహిక శరీరమే ఎన్నిసార్లు చెప్పాను మాట స్థూల శరీరం అనేది లేనే లేదు ఉన్నది సూక్ష్మ శరీరమే అంటే సూక్ష్మ శరీరం అంటే ఏమిటి చిన్మయ శరీరమే ఉన్న సూక్ష్మ శరీరమే అభ్యాస బలం చేత అధ్యాస బలం చేత ఇరండి చేత ఏం చేస్తున్నది స్థూల శరీరంగా కనిపిస్తూ వివేకం కలిగితే వివేకం కలిగితే ఆ స్థూలం భ్రాంతి పోతుంది అప్పుడేం కనిపిస్తుంది సూక్ష్మ శరీరమే కనిపిస్తుంది అంటే చిన్మయ శరీరమే కనిపిస్తుంది సూక్ష్మ శరీరమే అభ్యాస బలం చేత భ్రాంతి తొలగిపోతే అప్పుడేం మిగులుతుంది మళ్ళీ సూక్ష్మ శరీరం మిగిలిపోతుంది ఇది ఇన్నిసార్లు చెబుతున్నాను అంచేత స్థూల శరీరం ఎక్కడుంది అది పోయి ఇట్లా వస్తుందా పరిణామం చెందుతుందా ఈ ప్రశ్నను ఎందుకు అన్నాడు అంటే రాముడు మళ్ళీ అంటున్నాడు గురుదేవా సూక్ష్మమే స్థూలంగా మారుతుంటే బరువు గట్టిదనం వంటివి స్థూల శరీరంలోకి ఎట్లా వచ్చాయి మీరేమంటున్నారు సూక్ష్మ శరీరం అనగా చిన్మయ శరీరం ఒక్కటే సత్యము దాంట్లోంచే భ్రాంతి చేత స్థూల శరీరం వస్తోంది జ్ఞానం వల్ల భ్రాంతి పోతే ఉన్న చిన్మయ శరీరం మిగిలిపోతుంది అని మీరు చెబుతున్నారు అంటే ఏం చెప్ ఏం చెప్పినట్టయింది సూక్ష్మ శరీరమే అంటే చిన్మయ శరీరమే స్థూల శరీరంగా మారింది అని చెప్పినట్టయింది మారితే బొత్తిగా మూల పదార్థంలో లేని గుణాలు కొత్త దాంట్లోకి వస్తాయా మట్టి ఎర్రగా ఉంటే కొండ కూడా ఎర్రగా ఉంటుంది కొంచెం మట్టి యొక్క ముద్ద ఇట్లా ఉంటే ఇది కొండ ఇట్లా ఆకారం మారితే మారచ్చు అంతేగాని బొత్తిగా లేని వస్తాయా మరి ఇక్కడ ఉన్న సూక్ష్మ శరీరం అంటే ఆతివాహ శరీరం అంటే చిన్మయ శరీరం ఉంది కదా అది బాగా సూక్ష్మమైంది దానికి బరువు కానీ గట్టితనం కానీ ఉండవు ఈ స్థూల శరీరం అందరికీ లోకంలో కనిపించే స్థూల శరీరం గట్టిగా బరువుగా ఉంది ఈ గట్టితనం బరువుతనం ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ స్థూల శరీరంలోకి ఒకవేళ ఏదో కారణం చేత వచ్చి అనుకోండి ఎక్కడి నుంచో వచ్చి పడ్డ పదార్థాలు ఎక్కడి నుంచో వచ్చిన గుణాలు తత్వజ్ఞానం వల్ల ఎలా పోతాయి అది నా ప్రశ్న అన్నాడు వశిష్ఠుడు ఏమిటయ్యా దీనికి ఇంత ప్రశ్న ఏమిటయ్యా కలలో నీకున్న శరీరం ఎటువంటిదయ్యా సూక్ష్మ శరీరమేనా బరువైన గట్టి శరీరంగా కనిపిస్తోందా అక్కడ కళలో ఉన్న శరీరం నీకు మంచి బలిష్టంగా యుద్ధాలు చేస్తున్నట్టుగా మన దృఢంగా ఉన్నట్టే కనిపిస్తోందిగా కలలో కనిపించే సూక్ష్మ శరీరం బరువుగా గట్టిగా ఎలా తయారవుతోంది మరి అంత గట్టిగా బరువుగా కలలో కనిపించిన శరీరం మెలకు వచ్చేసరికి ఎక్కడికి పోతోంది ఆ శరీరంతో పాటు ఆ గట్టితనము ఆ బరువు ఎక్కడికి పారిపోతున్నాయి అది పోతుందో ఇది బాగా ఆలోచించు అదీగాక మామూలు అజ్ఞాన జనలు ఉన్నారే వాళ్ళ విషయంలో స్థూలదేవహం స్థూలదేహం ఉందే అది శవమైపోతుంది శవం అయిపోయి కట్టెల్లో కాలిపోతుంది కాలిపోతే కూడా వాళ్ళకి సహజంగా ఉన్న సూక్ష్మదేహం బయటపడి దానితో పరలోకాలకు ప్రయాణం చేస్తున్నారు ఇక్కడ సూక్ష్మదేహం అంటే అర్థమేమిటి చిన్మయ శరీరం కాదు వాసనామయ శరీరం అన్నమాట అంటే బరు ఈ వాసనామయ శరీరానికి స్థూలదేహంలో ఉండే బరువు కానీ స్థూలదేహంలో ఉండే గట్టితనం కానీ ఉన్నాయా లేవు ఆ గట్టిదనము బరువు ఉన్నటువంటి స్థూలదేహం అయిపోయింది మనం ఎదురకుండా కట్టెల్లో కాలిపోయింది గట్టిదనము బరువు లేనటువంటి వాసనామయం సూక్ష్మ శరీరం ఏం చేసింది లోకాంతల ప్రయాణం చేసింది వాసనలు ఉన్నటువంటి శరీరంలోనే ఇట్లాంటిది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే ఏ వాసనలు లేనటువంటి పరిశుద్ధమైనటువంటి చిన్మయమైనటువంటి ఆ తత్వజ్ఞానులకు ఉండేటువంటి ఆ చిన్మయ శరీరం అంతే దాని విషయంలో ఆలోచించు తత్వజ్ఞానులకు స్థూలదేహం పూర్తిగా బాధితమైపోతే ఇక సహజ సిద్ధమైనటువంటి సూక్ష్మ శరీరం మిగిలిపోతుంది అని చెప్పడంలో అభ్యంతరం ఏమిటి తత్వజ్ఞానుల విషయంలో సూక్ష్మశరీరం అంటే ఏమిటి చిచ్చరీరమే అదే మిగిలిపోతుంది అని చెబుతున్నాం దాంట్లో ఇబ్బంది ఏమిటి జ్ఞానం పరిపక్వమైనటువంటి యోగులకు జీవించి ఉండగానే ఇలాంటి ఆతివాహిక దేహం లభిస్తుంది ఆదివాహికే కంటే మళ్ళీ చెప్పా మళ్ళీ చూతున్నా అదే చిద్దేహం చిన్మయ శరీరం ప్రతివాడికి మెలకులో ఉండగా నేను స్థూలదేహస్వరూపుణ్ణి అనే భావం ఉంటుంది అందువల్ల స్వప్నంలో వాడు తనను స్థూలస్వరూపుడుగానే చూసుకుంటాడు అలా కాకుండా ఎవరికైనా ఒకడికి కలలో ఉండగా నేను తూల స్థూలస్వరూపుణ్ణి కాదు అనే స్మృతి కలిగింది అనుకో అప్పుడు ఆ కలలో వాడి శరీరం ఎలా ఉంటుంది అంటే సూక్ష్మంగానే ఉంటుంది ఎందుకంటే వాడి స్మృతి ఆ విధంగా ఉంది కనుక స్మృతికి ఎలాంటి శక్తి ఉంది అలాంటి స్మృతి మామూలు వాళ్ళకి స్వప్నంలో కూడా కలగదు జాగ్రత్తలో ఎట్టగలేదు పోని స్వప్నంలో పొరపాటునట్టువంటి స్మృతి వస్తుందేమో అంటే మామూలు మనుషులకి స్వప్నంలో కూడా ఆ రకమైన స్మృతి కలగదు ధ్యాన నిష్ఠలో పట్టు చిక్కిన వాళ్ళు ఉన్నాడు వాళ్ళకి మాత్రం అది మెలకులోనూ కలలోనూ కూడా అటువంటి స్మృతి కలుగుతూ ఉంటుంది వాళ్ళ అనుభవం ఆ రీతిగా ఉంటుంది అన్నాడు వశిష్ఠ్యుడు అప్పుడు రాముడు మళ్లీ ప్రశ్నిస్తున్నాడు గురుదేవా తత్వజ్ఞానం కలగంగానే ఉన్నదేహం పోతుందంటే మనీ అనర్థం వచ్చి పడిపోతోందండి ఏమిటంటే అనిపోతే వశిష్ఠుడు వినిపించుకోలే ఏమీ అనర్థం లేదయ్యా ఎంత మాత్రమూ లేదు ముచ్చపుచ్చ మీద కనిపించింది వెండి ముద్ద ఒకడికి కొంతసేపు వాడికి జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగిన తర్వాత వెండి పోయిందండి అని ఎవడైనా జ్ఞానం కలిగిన తర్వాత ఇందాక దాకా అక్కడ వెండి ముద్దుందండి ఇప్పుడు పోయిందండి అంటాడు ఎవడైనా అండో అంచేత జ్ఞానం కలిగి స్థూల శరీరం గనక బాధితం అయిపోయినట్లయితే ఏమీ అనర్థం లేదు దాని గురించి ఆలోచించక్కలా అని చెప్పేశాడు అనేప్పటికీ రాముడు కథలోకి వచ్చి మళ్లీ ప్రశ్న కలిపేస్తున్నాడు ఏమంటున్నాడంటే గురుదేవా పద్మలీల యొక్క పూర్వదేహాన్ని గూర్చిన సందేహాలన్నీ పూర్తిగా పోయాయి ఎందుకంటే పద్మలీల యొక్క దేహం స్థూలదేహం ఏమైపోయింది అనే విషయంలో నేను అనేక రకాలు ఊహలు చేశాను ఆ ఊహలకు సంబంధించినటువంటి సందేహాలని పోయినాయి ఇక లీల పద్మలీల విదూరథలీల ఇద్దరు కూడా పద్మరాజు గృహంలో కలిశారు కదా వాళ్లను ఆ ఇంట్లో ఉండే పరివారం కూడా ఎలా చూశారు పద్మలీల యొక్క చేత ఆమెను గుర్తించారా గుర్తించలేదా ఏం జరిగింది వాళ్ళ యొక్క ఉంది అని అడిగాడు లీలలిద్దరున్నారిప్పుడు ఒక ఆవిడ పద్మలీల ఒక విదూరథలీల వాళ్ళిద్దరూ కూడా పద్మరాజు గృహంలో ఇప్పుడు కలిశారు అప్పుడు ఆ ఇంట్లో ఉండే పరివారమంతా పద్మలీల యొక్క సంకల్ప బలం చేత ఆమెను గుర్తించారా లేదా అలా గుర్తిస్తే ఆ లీల పాతలీలె అని గుర్తుపట్టారా లేదా లేక ఎవరో కొత్త దేవత వచ్చింది అనుకున్నారా ఏం జరిగింది కథ చెప్పండి అన్నాడు జయ గురుదత్త